ేదా శ్రీమహాగతయమ సమారంభా శంకరాచార్యమస్మదాచార్యపర్యంతే ఆప్యాయమీ మాత్రువ్రమశోలర్వాణ ్రహ్మపనిషదాహం బ్రహ్మ నిరాకరణ బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్మరాకరణం నేస్తూ తాత్మే ఉపనిషత్సు ధర్మాస్ శా పిష్యా తదైక్షత ేతి సత్యేసృజత ఐక్షత బహుశా్యాం ప్రజా తదపోసృజత తస్మాత్ర శోచతి స్వేదతే వారుషస్తేజస్యాపో జాయంతే సృష్టికి పూర్వము ఈ జగత్తంతయో సద్రూపముగనుండెను సత్ అయి ఉండను ఇప్పుడు సత్తంటే బీయింగ్ జగత్తంత బికమింగ్ so it is the glory of the being that it becomes that phenomenal world so the being as such becoming it has to become the phenomenal world jagat rupanga adi prakatamu kavalu aithe ashatu adi chetana swaroopamu chitu kuda kevala adyatana asata atmoopu chitu kuda adi kevalam jadasattuka ఎందుకంటే మనకి సత అనగానే జడమైన సత అనుభవానికి వస్తూ ఉంటుంది మనం అలా కూర్చాం జడము అనే ఒక భావన మన ఉంటుంది సో కనుక ఆ సతి జడము అనే భ్రాంతి తొలగిపోవడం కోసమని ఆ సత సంకల్పించను తదైక్షత ఇప్పుడు ఆ సత అలా కూర్చొని సంకల్పించింది అని కాదు అలాగే కాదు అక్కడ సంకల్పించను అంటే అభిప్రాయం ఏమిటంటే అది చేతనము అనే చెప్పారు ఇక్కడేమో మీరు నిద్రలేస్తారు నిద్ర లేచే ముందు మీరు సంకల్పించి నిద్రలేస్తారా లేదా నిద్రలేస్తారంట నిద్ర లేచిన తర్వాత దెన్ యూ బికమ్ కాన్షియస్ ఆఫ్ ఎోల్ వరల్డ్ మొత్తం జగత్తంతకీ కూడా మీరు ద్రష్టగా తయారవుతారు జగత్నంతా సో అది ఇట్ హ్యాపన్స్ స్పాంటేనియస్లీ ఇట్ హ్యాపన్స్ కాని ఐక్ష్యత అని చెప్పడం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇదే మాట అది అర్థవాదం అన్నారు దాన్ని ఐక్షత అన్నది అర్థవాద అంటే అర్థవాదంటే దాని ముఖ్యార్థం తీసుకోకూడదు అంటే ఆ పరబ్రహ్మ ఇలా కూర్చొని ఆలోచించి నేను సృష్టి చేస్తాననుకుంది అనేదో పురాణ గతలాగా తీసుకోకూడదు సో ఎక్కడ కూర్చుందని ప్రశ్న సంకల్పం చేసేదానికి మనస్సు పరబ్రహ్మగా ఇంకో ప్రశ్న వస్తుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ అక్కడ ఐక్షత అంటే అభిప్రాయం ఏంటంటే అది చేతనము ఆ సతి నుంచే మొత్తం దట్ నాలెడ్జ్ అంతా కూడా దాని నుంచే వస్తుంది అని అధిష్టాయి సో తదైక్షత ఏమని ఏమని సంకల్పించింది ఐక్ష్యత అంటే సంకల్పించాను ఏమని బహుశ్యాం ప్రజాయేయ నేను అనేకముగా అవుతాను అనేకముగా నేనే ప్రకటమవుతాను అని తానే అనేకముగా ప్రకటమవు అవుట కొరకే సంకల్పించినది అంచేతను ఈ జగత్ అంటే అనేకం నానాత్మము జగత్తు యొక్క లక్షణం ఈ నానాత్మమునకు మూలంలో ఏకము కలదు అనే విషయం మనకి స్పష్టమవుతూ ఉంటుంది ఎందుకంటే అనేకముగా అవుతాను అని ఆ ఏకమే సంకల్పించింది అందరిలో అభిప్రాయం ఏమిటంటే నానాత్మ విశిష్టమైన జగత్తుకి మూలంలో ఏకము రెండవది లేని సచికు మాత్రమే కలదు అభిప్రాయం కూడా ఎందుకే ఇప్పుడు ఈ జగద్పంగా అవటానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఇప్పుడు మీరు నిద్రలేచారు నిద్రలేచిన క్షణంలో కేవలము చేతన రూపంగా ఉంటారు ఆ తర్వాత మీరు సంసారం అయిపోతారు భావ్యాత్మ అనేక పాత్రలు పోషిస్తూ అనేక సంసార విషయంలో కలిది నెత్తిమీది వేసుకుని సుఖి దుఃఖి అనే సంసారం అయిపోతారు అయిపోవటానికి ఒక ప్రాసెస్ ఉంటుంది సీక్వెన్స్ ఉంటుంది విత్డ్రాయునికి ఒక సీక్వెన్స్ ఉంటుంది అదే సీక్వెన్స్లో విత్డ్రాయుడు ఉంటుంది సో ఆ ప్రాసెస్ని అర్థం చేసుకుంటే ఈ గెయిన్ ఇన్సాల్ తోటి వస్తాను కాబట్టి ఆ ప్రాసెస్ ని శృతి బోధిస్తుంది ఒక క్రమాన్ని బోధిస్తుంది బోధించటం వల్ల మనం ఆత్మవిద్యంటే ఆత్మస్వరూపాన్ని గురించి ఒక అవగాహన వస్తుంది తర్వాత విత్డ్రా చేసేప్పుడు ఆత్మనిష్ఠుడై ఉండాలంటే సర్వం నుంచి ఉపసంహారం చేసేప్పుడు ఇక క్రమ వినియోగానికి వస్తుంది అదే క్రమంలో ఉపసంహారం చేస్తారు కాబట్టి అందుకోసం ఒక క్రమాన్ని చెప్పడం అనేది యొక్క లక్షణం తాత్పర్యము క్రమమును ఎస్టాబ్లిష్ చేయటం ముందు కాదు తాత్పర్యం ఏమిటంటే సత్తి కంటే రెండవది లేదు అని చెప్పటము సరే జగత్తునికి మూలమునందు సత్తే ఉన్నది అని చెప్పటమే తాత్పర్యం క్రమమును ఎస్టాబ్లిష్ చేయటం తాత్పర్యం కాదు కానీ క్రమము సాధకులకి సహకరిస్తుంది కాబట్టి చెప్తాను సో ఇప్పుడు మీరు నిద్రలేసేటప్పుడు దట్ ఈస్ ది వెరీ ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది బీయంగ్ నిద్రలో మీరున్నారు కదా నిద్రలో మీరున్నారు ఎందుకంటే సపోజ్ ఒక వ్యక్తి నిద్రలో suppose a person now divide away in the sleep just an imaginary situation then now nena nanna ratri sound sleep nenu you enjoy know, chesanu ani chepte enduku untaadu avadana undedi kada adi edo oka paristhiti ink de ranno paristhiti aa nanna podanna vaallu lethi ninna ratri nenu high ga nidra poyano ani cheptunnaru ipdi two different situations ni compare chesthe meeku em -hmm. arthamundi very somebody who was the witness of that happiness, or the joy of sleep. And I have no question. That person is saying that I have a sense of my life. I have a sense of my life. If I have a sense of my life. life, I have a sense of my life. See, as if I have a sense of my life, I have a sense of my life, ఆ వ్యక్తిత్వము లేని స్థితిలో నేను ఉన్నాను అనే అనుభవం కలగదు అంతేకాని ఎప్పుడైతే నేను ఉన్నానో అనే అనుభవం లేదో అప్పుడు అది శూన్యము ఏమీ లేదు అనేటువంటి భ్రమలో మనం ఉంటాం వాస్తవంలో నేను ఉన్నాను అనుభవం లేని నిద్రావస్థ అది శూన్యం కాదు నేను ఉన్నాను అనే అనుభవము యొక్క అభావానికి సాక్షి ఎందుకంటే మొన్నాడు పొద్దున్న వచ్చి నేను హాయిగా నిద్రపోయాను అని నేను మీరు హాయిగా సుఖం హాయిగా ఉండాలి అంటే ఆ నేను అనే పరిశన్న వ్యక్తిత్వంతో తెగటంపులైపోవాలి అప్పుడే హాయిగా ఉండగలుగుతాను అది అది నిద్రలో మనకి సిద్ధిస్తూ ఉంటుంది మనం ఆ స్థితిని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము ఎనివే కాబట్టి ఆ సత్ సద్రూపంగా ఉన్న మీరు నిద్ర నుంచి బయటకు వచ్చేప్పుడు ఆ స్టేజెస్ ఎలా ఉన్నాయి ఆ సత్తు నుండి ఒక చలనం ప్రారంభమవుతుంది దానికి అవుతుంది ఇప్పుడు సత్ ఏమవుతుంది అవుతుంది సత్తే చిత్త అవుతుందంటే సత్తు పోయి చిత్త వచ్చిందని కాదు బౌద్ధం చెప్పినట్లు బీజం పోయి అంకురం వచ్చిందని అలా కాదు బీజము పోయింది ఇప్పుడేముంది బీజం యొక్క అభావం ఉంది ఈ అభావం నుంచి అంకురం పుట్టింది నో మాట్లాడు సత అలాగే ఉంటుంది కానీ సత్తులో చలనం వస్తుంది మూమెంట్ వస్తుంది అప్పుడు అది సచ్చిత్ అవుతుంది ఆ మూమెంట్ చిద్రూపంగా ఉంటుంది అంటే ఒక అలర్ట్నెస్ వస్తుంది ఇప్పుడు ఆ మూవ్మెంట్ ఇంకా ఫర్దర్ గా ఆ మూవ్మెంట్ ఇంకా ఫర్దర్ గా ఎలాబరేట్ అవుతుంది దాని పేరే ఆ మూవ్మెంట్ ఎప్పుడైతే ఎలాబొరేట్ అవుతుందో విస్తరిస్తుందో దానికే మనస్సు మనం పెట్టుకున్న పేరు ఎప్పుడైతే మనస్సు పిక్చర్ లోకి వచ్చిందో వెంటనే జ్ఞానేంద్రియములన్నీ ఉద్బుద్దములవుతాయి ప్రాణశక్తి ఉద్బుద్దమవుతుంది దేహం దేహమును సాక్షిగా మీరు వెంటనే అలవాటు ప్రకారం దేహాన్ని సాక్షిగా దర్శించి సాక్షిగా నిలిచి ఉండడానికి బదులుగా దేహాన్ని ఒక ఫ్లాష్లో సాక్షిగా దర్శించి వెంటన దేహంతో మమేకమైపోయి ఒక వ్యక్తిగ జీవితం ఆరంభమైపోతుంది ప్రతి ప్రాసెస్ కాబట్టి ప్రాసెస్ లో ఏమున్నాయి ఫస్ట్ స్టేజ్ ఏమిటి చలనము అచ్యుత్ సెకండ్ స్టేజ్ ఏంటి ఆ మనస్సు ప్రాణశక్తి థర్డ్ స్టేజ్ ఏంటి దేహంతో ఈ స్టేజెస్ ఉన్నాయి అలాగే ఆ చలనం వచ్చింది ఇక్కడ జగత్తు సృష్టి కూడా అదే మోడల్లో ఉంటుంది వ్యక్తికి ఏ పరిస్థితి ఉంటుందో సృష్టి కూడా బ్రహ్మాండం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఆ సత్తులో చలనం వచ్చింది అదే ఐక్షత సంకల్పించింది ఆ చలనాన్ని చిద్రూపమైన చలనం ఆ చలనాన్నే సంకల్పమని నేను అనేకముగా అవుతాను అని ఆ విధంగా శృతి వర్ణించింది ఒక కథ చెప్పినట్టుగా చెప్పింది ఆ తర్వాత ఇంకో చలనం వస్తుంది ఏంటంటే అది ఆ శక్తులోంచి తేజస్సు ఉత్పన్నమవుతాం తేజస్సు అంటే ప్రాణశక్తి మనశక్తి ప్రాణశక్తి కలిపి తేజస్సుగా స్వీకరిస్తాం ఆ తేజస్సు ఉత్పన్నమవుతాం సో ఆ విధంగా ఆ చలనాన్ని చెప్తున్నారు సో తేజోసుజత ఇప్పుడు మనం నిద్రలేసినప్పుడు సత్తులో చిత్తు వచ్చింది సత్తులో చిత్తు వచ్చిందంటే సత్తు మాయమైన చిత్రాలేదు సత్తు ఖర్చు అయిపోయే సత్తులోనే చిత్తు ప్రకటమైనది సత్తే చిద్రూపంగా ప్రకటన ఇప్పుడు ఈ సత్తితే ప్రాణంగా ప్రకటన ఇప్పుడు ఈ సత్యుత్ ప్రాణము దేహముగా ప్రకటన ఉన్నది ఇప్పుడు ఈ సత్యుత్ ప్రాణము దేహము జగత్తుగా ప్రకటం దట్ ఈ నాలుగు స్టేజెస్ సత్తు బంగారంలాగా బంగారాన్ని కంసాలు కూడా కరిగిస్తాడు కరిగిస్తే బంగారం పోలేదు బంగారం బిస్కట్ ఆకారం బంగారం పోలేదు పైగించిన దాన్ని మోసలో అప్పుడు బంగారం పోదు మోసలో నుంచి వెయిటింగ్ తీసి దాన్ని నగిసి పెడతాడు అప్పుడు బంగారం పోదు బంగారం అన్ని కంటిన్యూ అవుతూ ఉంటాడు అలాగే ఆ సత్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఆ సత్ తేజస్సుని సృష్టించను తేజ అసృజత సృష్టించను అనే పదానికి అర్థము క్రియేటెడ్ అనే ఇంగ్లీష్ పదం కాదు ఎందుకంటే క్రియేషన్ అనే పదానికి స్పెషల్ క్రియేషన్ అంతకుముందు లేనిది రావడం అర్థం కానీ సృష్టి అనే పదానికి అర్థం కాదు సంస్కృత పదంలో సృష్టికి అర్థం కాదు సృష్టికి అర్థం ఏంటంటే తానే ఆ తేజస్వ రూపంగా ప్రకటమవుతా అని అర్థం సో దీన్ ఈజ్ నౌ బికమింగ్ దానికి సృష్టి అని అర్థం ఎందుకంటే సంస్కృతంలో సృష్టి అనే పదానికి ఐదంగేషన్ అని అర్థం అయితే క్రియేటెడ్ అని మీరు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి పెట్టారనుకోండి ఇంగ్లీష్ లో క్రియేషన్ అనే పదానికి ఎప్పుడైతే స్పెషల్ క్రియేషన్ అనేటువంటి అర్థం ఉన్నదో దాంతో ఇది కూడా రాంగ్ సెన్స్ లో మీకు ధ్వనిస్తుంది ఫోర్ అసలు జత అంటే ప్రకటమయ్యము తేజస్సు రూపంగా ప్రకటన చూడండి తేజస్ అంటే అగ్ని ఒక అర్థం ఆ అర్థం చెప్పిన సందర్భం ఏంటంటే ఆకాశము వాయువు తేజస్సు అన్నప్పుడు తేజస్సు అంటే అగ్ని ఇప్పుడు ఇక్కడ తేజస్సు అంటే అగ్ని కాదు ఎనర్జీ అని శక్తి ఏమిటా శక్తి అంటే ఆకాశము దాంట్లోనే భాగము వాయువు కూడా దాంట్లోనే భాగం ఆకాశం గ్రావిటేషనల్ ఎనర్జీ వాయువు అంటే కైనేటిక్ ఎనర్జీ అగ్ని కూడా దాంట్లోనే భాగం అగ్ని అంటే రేడియేషనల్ ఎనర్జీ సో ఇవన్నీ కలిపి తేజస్సు అనబడతాయి అది ప్రకటన ఐక్ష ఇప్పుడే దేహంలో మీరు ఆలోచించండి బాడీ బాడీలో టెంపరేచర్ ఉంటుంది ఉష్ణ ఉంటుంది ఈ ఉష్ణం ఎక్కడి నుంచి వచ్చింది ప్రాణం నుంచి వచ్చింది ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది చైతన్యం నుంచి వచ్చింది అలా ఉంటుంది సో తేజస్సు అంటే చైతన్యం నుంచే సర్వం వస్తుంది ఉష్ణశక్తి కూడా చైతన్యం నుంచే వస్తుంది సకల శక్తులు ఆ ఆత్మ చైతన్యం నుంచే ప్రకటమవుతాయి కాకపోతే తత్తేజ అసలు జత తేజస్సు రూపముగా ప్రకటమైనది ఇప్పుడు ఏముంది ఇప్పుడు తేజస్సు ఉంది తేజస్సు ఉందంటే అర్థం ఏంటో తెలుసిన తేజస్సు రూపంగా సత్తుందని అర్థం తేజస్సు అనే వేషంలో సత్తుందనే అర్థం తేజ ఐక్ష్యత ఇప్పుడు ఆ తేజస్సు మళ్లీ సంకల్పించింది అంటే తేజస్సు రూపంగా ప్రకటమైన సత్తు సంకల్పించింది అర్థం అండ్రస్ట్ మళ్లీ సంకల్పించిందని చెప్పడం ఎందుకంటే నువ్వు తేజస్సు అనేది ఏదైతే అనుకుంటున్నావో అది జడమని అనుకోవద్దు అది చైతన్యము ప్రకాశము ఆయన నీ బహుశాం ప్రజా ఏది నేను అనేకమవుతాను అలా ఎప్పుడైతే సంకల్పించిందో అనేకముగా ప్రకటమవుతాను కదా అపోసృజత ఇప్పుడు అది అప్పులను సృష్టించింది అప్పులంటే జలములము ఫ్లూయిడ్ ఫ్లూయిడ్ స్టేట్ అప్పులంటే జలము అంటే ఫ్లూయిడ్ స్టేట్ ని సృష్టించింది సో జలములన ద్రవ ద్రవము ఫ్లూయిడ్ ని సృష్టించింది అప్పులను నార్మల్గా మనకి ఎప్పుడైతే ఆ విషయం ఉంటుందో ఇంకా అప్పులు అని అనుకోవచ్చు అప్పులను సృష్టించెను అంతేతనే ఇప్పుడు ఈ అప్పులు ఎలా సృష్టింపబడ్డాయి తేజస్సు నుంచి అప్పులు వచ్చేయగలను అంటే అంతేతనే శృతి ఆ హయ్యెస్ట్ పెరస్టర్ నుంచి ఒక లెవెల్ మన లెవెల్కి వచ్చేసి మన డే టు డే అనుభవాన్ని కోర్చేసి ఆ సృష్టి ఆరంభంలో ఆ జగత్తు ప్రకటమైన సందర్భంలో తేజస్సు నుంచి అప్పులు ప్రకటమైనట్టుగానే ఇప్పటికి కూడా మీకు ఒంట్లో వేడెక్కువైతే చమట పడుతుంది తేజస్సు నుంచి అప్పులు వచ్చేయలేదు తర్వాత మీకు హృదయంలో తాపం కలిగిందనుకోండి దుఃఖం కలిగింది అనుకోండి ఏడి దుఃఖతాపం కలిగితే ఏంటైతుంది కళ్ళలో నీళ్ళు వస్తాయి తేజస్సు నుంచి అప్పులు వచ్చేయాలే కాబట్టి తేజస్సు నుంచి అప్పుడు రావడం ఆ సృష్టి అది ఏంటే ఇప్పుడు కూడా అలాగే ఉంది తస్మాత్ ఎత్ర క్వచ ఏదైనా సందర్భంలో ఎన్న ఏ కాలంలో కానీ ఏ దేశంలో కానీ శోచతి అంటే దుఃఖిస్తున్నాడు శోచతంటే దుఃఖించటం అంటే తర్వాత శ్వేదేవ తర్వాత వేడి బాగా ఉన్నదో ఆ సందర్భంలో ఆ పురుష వ్యక్తి మానవుడు ఎప్పుడైతే దిక్షిస్తాడో లేకపోతే బాగా చెమట పట్టిట్లా లోపల వేడెక్కువైపోతుందో తాపాన్ని పొందుతాడో అది తేజస్సు నుంచే వచ్చిందని తెలుసుకో అంతేకని అప్పుడు తేజస్సు నుంచి అప్పులు వచ్చాయి కనుక ప్రతి కాలే అది ఆపోజాలింటే ఇప్పుడు కూడా అప్పులు మీరు పరిగెత్తారనుకోండి పరిగెడితే తేజస్ వెంటనే చెమట పడుతుంది కదా అది అప్పు నిజానికి ఎక్సర్సైజ్ చేసేప్పుడు ఎలా చెప్తారంటే మీరు పది నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి కూర్చుంటే లాభం మీకు అసలు యాక్చువల్ క్యాలరీస్ కొంచెం గుడ్ క్వాంటిటీస్ లో క్యాలరీస్ బర్న్ అవడం ఎక్సర్సైజ్ పొరసేటంటే క్యాలరీస్ని బర్న్ చేయటం కదా మీకు చెమట పట్టిందంటే కొంచెం చెమట పట్టాలి కొంచెం బిల్లు వేగంగా కొట్టుకోవాలి ఆ రెండో అవ్వకపోతే ఎక్సర్సైజ్ అవ్వదు గురికే కబులు చెప్పుకుంటే నడుస్తుంటే ఏదో అవుతుంది కానీ ఈ రెండు అవ్వాలి కొంచెం మూమెంట్ కొంచెం వేగంగా మాట్లా నడవడమో ఏదో చెయ్యాలి పెట్టాలి మొదలెట్టడమో ఏకవ్వాలంటే చెమట కట్టాలి ఒక్క చూపించమటండి చెమట పట్టాలి తర్వాత గుండె కొంచెం వేగంగా కొట్టుకోవాలి ఆ గుండె వేగంగా కొట్టుకున్నది మనకు తెలుస్తుంది అప్పుడు బాగా పుష్టి చేస్తుంది అనమాట రక్త ఆ పుష్టి చేసినప్పుడు ఆ గుండె మజుల్ ఉంటుంది ఆ మజుల్లోకి రక్తాన్ని తీసుకెళ్లేటువంటి ట్యూబ్స్ ఉంటాయి కార్డియో ఎస్పులర్ అంట ఆ గుండె మజుల్ని రక్తంతో పరిపుష్టంగా ఉంటారు ఆ ట్యూబ్స్ చాలా సన్నగా ఉంటాయి వాటిల్లోకి రక్తం వెళ్తూ ఉంటాయి వాటిల్లో ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అయ్యే ప్రమాదం ఉంది మరీ సన్నగా ఉంటాయి సన్నగా ఉంటాయి మామూలుగా చేతుల్లోకి కాళ్ళలోకి వచ్చే ట్యూబ్స్ దిక్తంగా ఉంటాయి కానీ ఆ హార్ట్లోకి వెళ్ళి రక్తం హార్ట్లోంచి హార్ట్ మధ్యలోకి రక్తం వచ్చేటువంటి అచ్యూబ్స్ మరీ సన్నగా ఉండాలి వాటిల్లో కొంచెం బాగా పంపు చేయాలంటే మీకు గుండె బాగా వేగంగా కొట్టుకున్నప్పుడు వాటిల్లోకి మంచిగా రక్తం పంప్ అవుతుంది సో అప్పుడు హార్ట్ హెల్దీగా ఉంటుంది కాబట్టి చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి మీకు చెమట పట్టింది అంటే బర్న్ అవుతున్నాయని అర్థం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇలాగా వెదర్ ఇలా ఉండి చెమట పట్టినప్పుడు కాదు ఎక్స అప్పుడు ఏమవుతుందో నేను తెలియదు కానీ వీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాట పట్టింది అంటే నవ్ కాలరీస్ ఆర్ బర్నింగ్ అని అర్థం సో తేజస్సు నుంచి ఆపహా జాయంతే మంత్రం అయింది అక్కడికి భాష్యంసత్ ఐక్షత దర్శనం కృతవత్ సో ఆ అంటే పరబ్రహ్మ ఐక్షత అంటే ఈక్షాం కృతవత్ క్షణం అంటే సంకల్పమును చేశాను దర్శనం అంటే విచారము అంటే అలా ఆలోచన చేశాను అలా భావన చేశాను సంకల్పమును చేసాను దీన్నే మాయాశక్తి ఇక్కడ ఆరంభమైంది దీన్ని మాయా వృత్తి అని అంటారు వృత్తి అంటే ఫంక్షన్ సో దిస్ మూమెంట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ మాయాశక్తి సో పరబ్రహ్మలో మాయాశక్తి ఉందంట చూడండి ఇదే ఆ సత ఈ ఐక్ష ఐక్ష్యత అదే పార్వత శక్తి అదే శివా శక్తి అంతేకానే సపరేట్ చేయలేము అని అభిప్రాయం ఈ కనా సపరేట్ దిక్కు సో తదైక్షత ఈక్షాం దర్శనం కొర పర్వత ఇప్పుడు ఆ పార్వతి పర్వతని కుమార్తె అండంలో అభిప్రాయం అందులో హిమవత్ పర్వతం ఎలా ఉంటుంది ఎంత సాలిడ్గా ఉంటుందండి ఆ పర్వత పర్వతం నుంచి వచ్చినట్టుగా పర్వతం నుంచి నది యొక్క ప్రవాహం వచ్చినట్టుగా ఆ దట్ సాలిడ్ రియాలిటీ అయినటువంటి ఆ పరబ్రహ్మ నుండి ఇదే ఈ శక్తి మయాశక్తి వచ్చింది కాబట్టి సంహవ్ దట్ ఈస్ కనెక్టెడ్ టు పర్వతం ఆత్మ చైతన్యాన్ని పర్వతంతో వర్ణించారు రదాల పర్వత చిన్మహి వృద్ధోయ అనో మనరో చితే మహి ఇట్ ఈస్ ఎ వెరీ గ్లోరియస్ లైఫ్ పర్వత ఇట్ ఈజ్ యాజ్ అ సాలిడ్ రాక్ ఆఫ్ రియాలిటీ ఇప్పటికీ అలా చెప్తూ ఉంటాం కూడా ఇప్పుడు మీ మనసులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి దట్ ఈస్ ద్రాక్ ఆఫ్ ఆల్ దిస్ ఫ్లో ఆఫ్ థాట్స్ అంటే చైతన్యము అని అలాగా దట్ ఈజ్ అ మొనోలిటిక్ అవేర్నెస్ అని వాడతారు ఆ పర్వత శబ్దానికి అర్థం అవే ఇట్ ఈజ్ అ సాలిడ్ రియాలిటీ అనే అభిప్రాయం సో ఆ సాలిడిటీ ఆఫ్ రియాలిటీ ఆత్మ చైతన్యం యొక్క సాలిడిటీ అంటే ఇట్ ఈజ్ వెరీ రియల్ అనే అనుభవము ధ్యాన మార్గంలో వాట ఆ ధ్యానాన్ని లేకపోతే అయామనే ధ్యానాన్ని మీరు చేస్తే మీకు దాని రియాలిటీ అవగాహనకు వస్తుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఆత్మ అనేది ఉండేలేదా అన్నట్టుగా ఉంటుంది జగత్ బాగా దృఢంగా ఉన్నట్టు అనిపిస్తుంది దట్ సిచ్యుయేషన్ హాస్ టు రివర్స్ బై మెడిటేషన్ అది రివర్స్ అవుతుంది అప్పుడు అది సాలిడ్ రియాలిటీ బయటకు సో ఈ మాయాశక్తికి పర్వతంతో ఉన్న సంబంధాన్ని బట్టి స్త్రీలో పర్వతం యొక్క కుమార్తె ఆ విధంగా వచ్చిందన్నమాట అది మాయావృత్తి తక్షదైత ఈక్షాం దర్శనం కృతవత్ అంటే వెంటనే శంకరులు దాన్ని బట్టి వచ్చేటువంటి కన్క్లూషన్ ఏంటి ఈ క్షణం వచ్చిందంటే కన్క్లూషన్ ఏమిటండి సాంఖ్యులు కల్పించినటువంటి ప్రధానం జగత్కారణము కాజాలదు మీకు గుర్తున్నారు అదే అంటున్నారు అతశ్చానం సాంఖ్య పరికల్పితం జగత్కారణం కాబట్టి సాంఖ్యుల చేత కల్పించబడిన ఊహ చేయటం భావం అలా ఊహిస్తూ ఉండడం ఏదో కల్పన చేయటం ఏదో పిచ్చి పిచ్చి కల్పనలు చేసుకుంటూ కూడా దేర్ ఈస్ వన్ గాయ ఈజ్ వెరీ పాపులర్ గై అనుపమ్ జలోట వెరీ పాపులర్ గాయ్ కానీ చిత్రం ఏంటంటే ఓ హార్మోని పెట్టుకుని నెత్తికి ఏదో ఒకటి కట్టి ఒక ఖరీదైన వేషం వేస్తారు ఆయన ఆ హార్మోని పెట్టుకుని ఏదో పాట పాడతారు ఏరీ ఇన్స్పైరింగ్ గా ఉండదు నాకు అలా అనిపించే విషయం మనం మీకు ఎలా ఉందో అది తెలియదు ఏదైనా సంగీతం వైజు ఇన్స్పిరేషన్ ఉండదు దాంట్లో ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్ ఉండదు ప్రోజ్ ని పొయ్యం లాగా చదువుతాడు పొయ్యముని ప్రోజ్ లాగా చదువుతాడు హార్మోని కీ అనిపిస్తూ ఉంటాడు సో మేబీ ఇట్ ఇట్ ఇట్ వర్క్స్ అయి ఉన్నాం సూపర్ఫిషియల్ గా ఉన్నవన్నీ వర్క్ చేస్తూ ఉంటాయి ప్రపంచంలో దానికి చాలా చాలా లూజ్ గా ఉంటుంది సో రామ్జీ ఆర్ హే హీ నెల్లి హార్మోని రామ్జీ గుహనే దాటే పక్కడ మలిమీ హార్మోని అమిత్ గల కూడా అనుట ఫింగింగర్మేమీ ఉండదు నిస్సారంగా ఉంటది ఏదో సంథింగ్ పైసా కళా తేకుండా గడుస్తూ ఉంటుంది అంత కల్పన వాల్మీకి చెప్పింది ఏమీ సంబంధం లేదు దానికి ప్రమాణం ఉండదు ఏమీ ఉండదు ఏదో కల్పన చేసుకుంటూ పోటం అలాగా ఈ ఏదో భావన చేసి అదే నిజం అనుకోవడం ఏముంది దాని మీద పదివేల శాశ్వత సందేహనుకోవడం అదే నిజం అనుకుంటుంది అసలు ఇప్పుడు హిందూ ధర్మం అంటే ఎలా తయారైందంటే హిందూ ధర్మం నుండి ఏ ధర్మం ఈ హిందూ ధర్మం అయితే ఇలా ఉండే ఈ మేర్ నెంబర్ ఆఫ్ శాశ్వత సంస్థలు సిరీస్ ఎన్ని ఎక్కువ సేల్ చేస్తే that is the ultimate అయితే ఎనీవే సో సాంఖ్య ఆ విధంగా అలా ఏదో కల్పన చేస్తూ ఉండటం అలా చేయకూడదు ఇప్పుడు కూడా శాస్త్రాన్ని ప్రమాణాన్ని పెట్టుకుని మాట్లాడాలి కానీ ఏదేదో కల్పన చేస్తూ అలా మాట్లాడడం తప్పదు దానివల్ల కన్ఫ్యూషన్ ఎక్కువైపోతుంది సమాజంలో ఎనీవే సో ఈ సాంఖ్యులు అటువంటి కల్పన చేస్తారు శంకరలు ఆ పదాన్ని వాడతారు పరికల్పిన సాంఖ్యులు వీళ్ళు ఏం చేస్తారంటే భావన చేసి ఏదో కల్పన ఈ జగత్తు ప్రధానం నుంచి వచ్చింది ఎక్కడా లేద మొట్టంలో మీకు ప్రధానం మాట కనపడదు ఆ ప్రధానం నుంచి వచ్చింది అది జడము అని అలా కల్పన చేస్తారు ఆ సాంఖ్యులు కల్పించినటువంటి ఆ ప్రధానము అది జగత్కారణము కాజాలదు మరి ఏది జగత్కారణం ఇదే ఈ సపో జగత్ కారణం ఎందుకంటే సాంఖ్యులు వైదికులు కాబట్టి అలా చెప్పాల్సి వస్తుంది వాళ్ళు ప్రధానం జడమంట సపోజ్ చూస్తే ఆ ప్రధానమే మాయాశక్తి అని మీరు అన్నారనుకోండి జగటలేదు సమస్య కానీ వాళ్ళు ఏమంటారు అంటే ప్రధానం జడమంటారు ప్రధానము రియల్ అంటారు జగత్ రియల్ అంటారు ద్వైతాన్ని అంగీకరిస్తారు దట్స్ వై ఇట్స్ అచేతనత్వాధిత ఈ సతి ప్రధానమే అంటారు వాళ్ళు అదే పెద్ద గదిలా నేను చెప్పాను కదా ఇక్కడ చెప్పబడ్డ సతేకలతో ఇదే ప్రధానం అంటారు నిజానికి వీక్షిత్యీకరణంలో విషయవాక్యం ఇదే సభైక్షత బహుశా ప్రజాయో ఇదే విషయవాక్యం దీని మీదనే మొత్తం చర్చంటే అక్కడ సో ఎనివే సో ప్రధానశ అచేతనత్వాధ్యాపకమా ఈ ప్రధానము అచేతనము అని వాళ్ళు స్వీకరించారు అది వాళ్ళ యొక్క సిద్ధాంతం అలా ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ప్రధానము జడము లేదా అది సంకల్పము చేసినటువంటి చితిది కనుక ఇది ప్రధానము కాదు కనుక అసాఖ్య సిద్ధాంతం అంగీకారం కాదు ఇదంటే సత్ చేతనం ఈక్షితృత్వాళ్ళు కల్పించిన ప్రధానము జడమని వాళ్ళు చెప్తారు లేదా ఇక్కడ సత్ శృతి అని చెప్తోంది చేతనం అని చెప్తుంది అహుడీనో ఈక్షితృత్వ సంకల్పము చేసినది విచారము చేసినది అంటే అర్థం చేతనము అని ఇప్పుడు మీరు నిద్రలో మీరు ఎలా ఉంటారు రాయిలా పది నిద్రపోయాను ఉంటారు లేకపోతే దొంగలా నిద్రపోయే ఉంటారు అంటే జడమానట్టుగా ఉంటారు నిద్రలో బట్ స్టిల్ అర్యూ ఇన్సెన్షియన్ జడం కాదు ఆ సంగతి మీకు ఎప్పుడు అవగాహనకి వస్తుంది మీలో ఒక చిన్న కదలిక ప్రారంభమై మీరు నిద్ర నుంచి బయటకు వచ్చేటికి మీరు జడం కాదు అని తెలుసుకోండి అలాగే పరబ్రహ్మ నుంచి జగత్ ఆవిర్భవించింది పరబ్రహ్మ జడ సత్ అది చేతనమైన సత్కై క్షత సరే ఆ సత్వ సంకల్పించను అన్నారు కదా ఏమని సంకల్పించింది ఎట్లా సంకల్పించింది అని ప్రశ్న వహిస్తుంది ఆ ప్రశ్నకి సమాధానంగా శృతి ఈ విధంగా చెప్తోంది ఏమని అంటే బహుశాం ప్రజాయేయతే అని వాక్యస్తుందాము బహు ప్రభూతం శ్యాం భవేయం ప్రజాయేయా ప్రకర్షేణోత్పద్యేయా ప్రభూతం అంటే అనేకము చాలా చాలా నేను అవుతాను బహు ప్రభూతం శ్యామ్ శ్యాం అంటే భవం అవుతాను ఆ విధి ఉన్నది ప్రజాయేయ అంటే ప్రకర్షేణ ఉత్పద్యేయ క్రాంత ప్రకర్షేణ అంటే విస్తారంగా అధికంగా అంటే ఉత్పద్యేయ నేను ప్రకటమవుతాను ఉత్పన్నమవుతాను అనేక రూపాలుగా నేను ప్రకటమైపోతాను అని తనయందే తాను హుత్వాన్ని అధ్యారోపణం చేస్తున్నాడు ఇప్పుడు మానవుడు భాగ్య భర్త అవుతాడు అంటే భర్త కింద అంతకుముందు భర్త కానీ కూడా భర్త అయ్యాడు ఆ తర్వాత తండ్రి అయ్యాడు అంతకుముందు భర్త కాదు తండ్రి కాదు ఇప్పుడు భర్త తండ్రి అయ్యాడు మళ్ళీ తాత అవుతాడు ముత్తాట అవుతాడు ఏవేవో అవుతూ ఉంటాయి అన్ని వీడే అవుతాయి అలా అలా విస్తారం చేస్తూ ఉంటాం యథా మృతు యథావా రజ్వాది సత్పాద్యాచారేణ బుద్ధి పరికల్పితే ఇప్పుడు ఈ సత్ జగద్పంగా అనేకంగా ప్రకటమైంది అన్నప్పుడు మీరు దృష్టాంతం ఏమిటి మీరు తీసుకొని మీకే దృష్టాంతం నచ్చితే తీసుకోండి మట్టి ఉంది శరావము ఇన్ని రూపాలుగా మట్టే ప్రకటమైంది ఆ దృష్టాంతం తీసుకోండి అంటే అదేదే కాదండి ఆ దృష్టాంతంలో మాకు ఉంది మాకు ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ఒక అభిప్రాయం కలిగే అవకాశం ఉన్నది పరిణామవాదాన్ని అంగీకరించినట్టు అవుతుందేమో అంటే ఓకే నువ్వు అంత సెన్సిటివ్ గా ఉంటే దాన్ని వదిలిపెట్టి రద్దు తీసుకో సర్పము మొదలైనవి కనపడ్డావు త్రాడును ఒక త్రాడు ఉంది ఈ త్రాడును ఒకటి చూసి మాలన్నాడు ఇంకొకటి చూసి సర్పం అన్నాడు ఇంకొకటి చూసి కట్టి అన్నాడు ఇంకొకటి చూసి జల జలము నీరు అలా పడి నీళ్లు నీళ్లు పాల్పోసినప్పుడు అలా పడ్డాయి అనుకోండి ఆ నీళ్లు పడున్నాయన్నాడు ఇంకొకటి చూసి భూమి వరం అంటే నేలలో నేరాలు ఏర్పడతాయి ద్వీపగ్యంగా ఏర్పడతాయి అదే అన్నాడు ఇది ఏమీ కాదు అది ఒకే సర్పం సో ఆ విధంగా బుద్ధి పరికల్పితేనా బుద్ధి చేతని ఎందుకంటే ఇది ఇప్పుడు మీరు నిద్ర లేచిన నిద్రలో ఏమిటి మీరు సత్ ఎటువంటి సత్ ఏ సత్ డ్రాట్ ప్రయోజనం డస్ నాట్ ప్రయోజ ఎందుకంటే మీకు నిద్రలో అజ్ఞానం ఉందండి లేదు నేను నాకు ఇది ఫలానాది తెలియదు అనే అజ్ఞానం నిద్రలో ఉందా లేదు ఇప్పుడు మీరు తెలివిగా ఉన్నారనుకోండి నాకు ఫలానా శాస్త్రం రాదు అనే ఒక అజ్ఞానం ఉంది నాకు ఫలానా భాష రాదు అనే అజ్ఞానం ఉంది అజ్ఞానం యొక్క అనుభవం ఉన్నది ఈ అజ్ఞానం ఉందా నిద్రలో లేదు ఇప్పుడైతే నిద్రలో అజ్ఞానం లేదో అంటే ఇటువంటి రిలీటివ్ అజ్ఞానం లేదో మూలమైన అజ్ఞానం అసలు ఉందని అంగీకరిస్తాను అది అలాంటి ఈ రిలిటివ్ అజ్ఞానం ఎప్పుడైతే లేదో రిలిటివ్ జ్ఞానం కూడా ఉండదు కాబట్టి అంతేకానే నిద్రలో నాకిది తెలుసు అనే అనుభవం ఉండదు ఎందుకంటే నాకిది తెలుసు అనే అనుభవం ఉంటే నాకిది తెలియదు అనే అనుభవం కూడా ఉంటుంది రెండు కలిసే ఉంటాయి కాబట్టి నిద్రలో ది అపోజిట్ సార్ నాకుదే అంతేగాని ది బేసిక్ బేసిక్ రియాలిటీ విచ్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్ నాలెడ్జ్ అండ్ ఇగ్నరెన్స్ లేదని అభిప్రాయం కాదు నిజానికి అజ్ఞానాన్ని నిలబెట్టేది ఆత్మ చైతన్యమే చైతన్యమే అజ్ఞానాన్ని నిలబెడుతుంది జ్ఞానాన్ని కూడా చైతన్యమే నిలబెడుతుంది జ్ఞానమో అజ్ఞానమో ఈ రెండు కూడా ఎప్పుడైతే విలీనమైపోయాయో అప్పుడు ఆ చైతన్యము తనని తాను తెలుసుకుంటూ ఉండుట అనే స్థితి ఉండదు తనని తాను ఎందుకు తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది ఇప్పుడు దీనికి ఒక దృష్టాంతం ఇప్పుడు బంగార ఆభరణాలు పెట్టుకోవాలి అనే కోరిక బంగారానికి ఉంటుందా ఉండదు తర్వాత గంధపు గంధపు ముద్ద క్రీము రాసుకోవాలి రాసుకుంటే నేను చక్కగా పరిమిళంగా ఉంటాను అనేటువంటి ఆకాంక్ష చందన అలాగే ఆత్మ చైతన్యము నన్ను నేను తెలుసుకోవాలి అనేటువంటి అనే లక్షణం దాని ఏదో ఉండదు ఈ నన్ను నేను తెలుసుకోవాలి అనేది ఎప్పుడు నాకు ఇది తెలుసు నాకు ఇది తెలియదు అనే అజ్ఞానావస్థలనే ఉంటుంది కాబట్టి అది సత్ ఆ సత్ సత్నందు ఇప్పుడు మొత్తం జగత్ అంతా ప్రకటమైందా లేదా ప్రకటమవుతుంది ఎలాగైతే రజ్జువు ఇన్ని ప్రకటమైనాయో బుద్ధి పరికల్పితే కానీ బుద్ధిని బట్టి ఇన్ని ప్రకటమయ్యాయో ఒకే రజ్జువు ఆ విధంగా ఒకే సత్తు ఈ మొత్తం జగత్తుంటా కూడా ప్రకటమవుతూ తర్వాత అసదేవం రజ్జురివ సర్పాద్యాకారేణ మళ్ళీ శూన్యవాడు ఓ అలాగా అయితే ఈ కనపడే సర్వము కూడా జగత్తంతా కూడా అసఠేవ శూన్యమే లేనిదియే శూన్యమే ఎందుకంటే రజ్జురివ సర్పాద్యాకారేణ రజ్జువే త్రాడే సర్పము మొదలైన ఆకారములలో కనబడుతోంది అని అన్నాం అనుకోండి అంటే దాన్ని బట్టి ఏమిటి మీరు ఏమి నిర్ణయం చేస్తారు అంటే సర్పము మొదలైన ఆకారములన్నీ లేనివి అని నిర్ణయం చేస్తున్నారు లేదు అని నిర్ణయం చేస్తారు అలా అదేవిధంగా సతే జగూపముగా భాషించింది అని అన్నప్పుడు ఈ జగత్ అనేది ఏమీ లేదు జగత్ అసత్ అని నిర్ణయం అంటే అసలు మళ్ళీ మా అసద్వాదంలో నువ్వు వచ్చావు అని పూర్వపక్షం జగత్తం లేదు కదనక్కి కాబట్టి అసత్ అదే సిద్ధాంతం అని మళ్ళీ వాడు పూర్వపక్షం కానీ సిద్ధాంతం నా ఇది అంగీకారం కాదు నీ అసత్తికి అవకాశము లేదు ఎందుకంటే సత ఏవా అన్యథా గృహ్యమాణ నా సవం కస్చిత్ ఇప్పుడు రజ్జు లేకుండగా నీకు సర్పాది ఆకారములు కనపడలేదు సర్పాది ఆకారములు సర్పము మాలా ఇత్యాది ఆకారములన్నీ శూన్యం లేనివి కాబట్టి లేకపోవడమే సత్యము అనుకుంటున్నాే అది సరికాదు లేకపోవడం సత్యం కాదు ఇవన్నీ లేనివి యథార్థమే కానీ వాటి యొక్క అభావమున ఒక అధిష్టానం అభావానికి అధిష్టానం ఉంటుంది నిత్యంటే స్వ అత్యంతాభావ అధిష్టానత్వం నిత్యాత్వం అని డెఫినేషన్ ఉంది స్వ అంటే తాను తన యొక్క అసలే లేకుండుత అత్యంత అభావము ఆ స్వ అత్యంతాభావమునో అధిష్టానం అయి ఉండాలి అది నిత్య సో ఇప్పుడు సర్ప రజ్జు ఉంది సర్పం కనపడింది ఈ సర్పము స్వ ఈ స్వ అత్యంతాభావము అంటే సర్పము అసలే లేకుండుత స్వ అత్యంతాభావం దానికి అధిష్టానం ఏమిటి రజ్జు దాన్ని రహిస్థానం శూన్యమా రజ్జువా రజ్జువు కాబట్టి రజ్జువు ఉంది అసత్య ఎక్కడి నుంచి వస్తుంది అసత్తరా కాదు కాబట్టి సత ఏవ ద్వైత భేదాత్ ద్వైత భేద నానాత్వము వల్ల ఈ సర్వముగా గ్రహించబడ్డది అన్యథాగ్రహణం అన్యథాగ్రహణం అంటే ఒకటి మరొకలా గ్రహించబడతాం దాన్ని అన్యథాగ్రహణము అంటారు సజ్జుని చూసి తప్పం అనుకుంటే అన్యథాగ్రహణం కాబట్టి మీరు చూడండి ఒకటే చంద్రుడు ఉంటాడు ఒకటే చంద్రుడు ఉంటే ఏదో రేదేకట దోషం చేతనో ఏదో లేకపోతే తల్లిలా నలిపి చూసినప్పుడు ఆ లెన్స్ లో ఉండే డిఫరెన్స్ చేత మీకు రెండు చంద్రులు ఉన్నట్టుగా కనపడతారు సో ఆ ద్వైత అది అది అన్యథాగ్రహణం ఉన్న ఒకే చంద్రుని ఎందు రెండు చంద్రుల్ని చూసినట్టుగా ఒకే సత్తా ఒకే సత్త ఎందు మనం నానాత్వాన్ని చూస్తూ ఉంటాం ఇప్పుడు ఇది సత్తా ఇది సత్తా ఈ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ కూడా సత్తానే అటు మీరు రెండు వస్తువులను ఎందుకు చూస్తున్నారు స్పేస్ని చూడనేటం లేదు స్పేస్ని చూడటం లేదు ఇది పుస్తకము ఇది టేబుల్ని రెండు వస్తువులను చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు అలాగా అంటే చూడండి కన్ను చూసే ఒక అలవాటు ఉంటుంది మనస్సుకి థింక్ చేసే ఒక అలవాటు ఉంటుంది అలవాటును బట్టి అన్యథాగ్రహణము అంటే ఉన్నదానికి విరుద్ధంగా తెలుసుకుంటూ ఉండటం ఉన్నది ఒకే అఖండమైన సత్త వేయినను మనమేమో పొకడా పొకడా మొక్కలు మొక్కల మొక్కల అనే దానికి మనం అటువంటి అన్యథాగ్రహణానికి అలవాటు పడున్నాం కాబట్టి ఒకే సత్తు నానాత్మ విశిష్టమైనటువంటి జగత్తుగా మనకి భాషిస్తూ కాబట్టి అన్యథాగ్రహింపబడుతున్నమాట వాస్తవమే అన్యథాగ్రహించబడేది ఏమిటి శూన్యం కాదు అసత్తు కాదు సత్ కాబట్టి క్యచిత్ క్వచిత్ ఎవరైనా సరే ఎటువంటి వాది అయినా అవ్వచ్చు ఏ సందర్భంలోనైనా సరే అసత్వం నా శూన్యము అధిష్టానము అని చెప్పడానికి వీల్లేదు ఇది బ్రూమహ అని మేము చెప్తాము అని మేము ప్రకటిస్తాము అంటే ఒక అధారితితో మాట్లాడతారు ఇది బ్రూమహ దిస్ ఈజ్ హౌ వి అప్పుడప్పుడు ఆ చెక్తి ధోరణిని బట్టి దాన్ని అహంకారమని అనుకోకూడదు అహంకారం అనేది ఎలా ఉంటుందంటే ఎగుటివాడిని వారిలో ఉండే గుణాన్ని కప్పిపుచ్చేసి వాడిలో లేని దోషాన్ని బయటపెట్టి వాడిని తనకంటే తక్కువ చేసి చూపించే ప్రయత్నం అహంకారం అంతేకాని సత్యాన్ని చిప్పించి చెప్పేప్పుడు మీకు కనబడేటువంటి ఒక ఒక గంభీర్యం ఏదైతే ఉంటుందో దాన్ని అహంకారం భ్రమపడకూడదు ఇది బ్రూమహ దిస్ ఇస్ హౌ విట్ అవర్ లి అనే ఒక నిరంక శక్తితోటి చెప్తారు వాళ్ళని यथा अन्यद्वस्वंतरं तर यहास्वंतर पर पुनस्तुत्पत्धंसाचा ओर्धमस ब्रुवते कार्तिका शंकर कालुम कर సందర్భం వచ్చినప్పుడల్లా తార్కికుల యొక్క అభిప్రాయాన్ని చెప్పి ఖండిస్తూ ఉంటారు నథ అస్మాధి కదాచిత్ క్వచిదీ సోన్యత్ అభిధానం అభిధేయం వస్తు పరికల్ప్యే చూడండి తార్కికులు అన్నారు తార్కికులు కూడా సత్తుని వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు కావ్యకాలంలో సృష్టి కాలంలో సత్తుని రికగ్నైజ్ చేస్తారు మనం ఇది అనుకున్నాం వైశేషికులు చెప్పే సత్తు ఒకటి ఉంది సామాన్యము సత్తు అన్నింటిలోనూ ఉంటుంది సత్తు పదార్థములకు గుణం అని చెప్తారు పైగా ఇట్ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ సంఘట అంటాడు సంఘట అంట చేస్తారు సంఘట అంటే ఎగ్జిస్టెంట్ పాట్ అని ఈ ఎగ్జిస్టెన్స్ ని పార్ట్కి చేస్తారు ఆయన అంటారు చూడగా నువ్వు సన్ ఘటహాని సత్తుని ఘటానికి రిజెక్ట్ చేశావు ఈ రెండింట్లో పది కాలాల పాటు నిలిచి ఇది సత్తా ఘటం అని అడుగుతుంది ఇప్పుడు ఈ ఘటం పదిలిపోయిందనుకో అప్పుడు చెల్ల మొక్కలు ఆ సత్తు కొనసాగుతుంది ఈ ఘటం పుట్టకముందు కూడా మృతు ఉండను సత్తు ఉండను కాబట్టి సత్ వాళ్ళు ఒప్పుకుంటారన్నమాట సత్తు నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది ఘటం వచ్చిపోతుంది నువ్వు వచ్చిపోయి దాన్ని స్థిరంగా ఉండేదానికి విశేషణం చేయాలా లేకపోతే స్థిరంగా ఉండి దాన్ని వచ్చిపోయేదానికి విశేషణం చేయాలా ఏది తెలివితేట్లు ఇప్పుడు మీరు పత్తులాలు బంగారం ఉన్నారు నెక్లెస్ చేసి పెట్టుకున్నారు ఐదేళ్ల తర్వాత ఆ తీసి గాజులు చేయించారు ఇంకో ఐదేళ్ల తర్వాత గాజులు తీసేసి మధ్యాహ్నం చేయించారు ఇప్పుడు దీంట్లో వచ్చిపోయిందేది స్థిరంగా ఉన్నదేది బంగారం స్థిరంగా ఉన్నది నెక్లెస్ వచ్చిపోయింది గాజులు వచ్చిపోయాడు ఇప్పుడు ఏది కాబట్టి దేన్ని దేనికి ఎగ్జెక్టివ్ బంగారాన్ని వచ్చిపోయేదానికి అబ్జెక్టు చేయడం తక్కువ కాదు గోల్డెన్ నెక్లెస్ అని అనుకోకూడదు ఎందుకంటే నెక్లెస్ వచ్చిపోతుంది గోల్డ్ మీ దగ్గర ఉంటుంది గోల్డెన్ నెక్లెస్ అనుకోకూడదు మీరేమనాలి నెక్లెస్ ఈ గోల్డ్ అని మీ దగ్గర ఉన్నది గోల్డ్ ఎలా ఉంది నెక్లెస్ రూపంగా ఉంది నెక్లెస్ ఈ గోల్డ్ ఆర్మీ గోల్డ్ లేకపోతే ఇంకొక ఏదో ఇంకొకటి చెప్తే ఈ రూపంలో ఉన్న గోల్డ్ గోల్డ్ అండి గోల్డ్ అండి రూపము గోల్డ్ గెబ్జెక్టివ్ అంతేగాని గోల్డ్ రూపానికి ఎబ్జెక్టివ్ కాదు రూపము గోల్డ్ గడ్జెక్టివ్ కనుక ఆ విధంగా ఆ వివేకం ఉండాలి కానీ లోకంలో జనులకు ఆ వివేకం ఉండదు ఎందుకు లేదు అంటే చూడండి నామరూపం సత్యం అనుకుంటారు నామరూపంలోకి అతీతంగా మూడు కాలాల పాటు నిలిచి ఉండి దాని ఎడవ దృష్టి ఉండదు అందుకోసం వీళ్ళ దృష్టి అంతసేపు ఆ నామరూపాల మీద ఉండడం చేత ఆ సత్యాన్ని నామరూపాలకు విజెక్ట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే దేవాలయానికి వెళ్తాడు అరడమైన దేవుళ్ళు ఉన్నాయంట వాటిగీత సమ్ టైమ్స్ ది టైప్ ఆఫ్ విషం నాట్ విషం ది టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ థింకింగ్ థింకింగ్ దట్ ది సింపుల్ పాపులరైజెస్ చూస్తే చాలా దుఃఖంగా ఉంటుంది టెంపుల్లో ఇప్పుడు ఈనాడు హిందూ ధర్మానికి మూలస్తంభం టెంపుల్ టెంపుల్ లేకపోతే హిందూ ధర్మం లేదు బట్ దన్ను హిందూ ధర్మం వీక్ గా ఎందుకుంది క్రిస్టియన్ మిషనరీస్ దీన్ని షేక్ చేయగలుగుతున్నారు ఏమిటి వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏమిటి వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ వాళ్ళు చెప్పేదానికి స్థానం లేదు మనకుండే వీక్నెస్ వాడి స్ట్రెంగ్త్ అంతకంటే మరి ఏం కాబట్టి ఎప్పుడైతే టెంపుల్ టెంపుల్ అన్నది డ్యాక్బోర్ అయిపోయింది హిందూ ధర్మానికి and the temple is very weak endukante akkade teaching undadu learning undadu idu tirupati meer vellaru anukondi commerce topic ye undadu dantade tirupati anjathana me jaayapothundi tirupati degire pakkana church untundi tirupati is one of taught taught so, the major centers for the church anathuga undu endukante mere tirupati temple it has lost its power to inspire people inspiration of the world that is the misfortune hindi vala ek potundante adi it is no more a center of learning and it has when at least it should remain as a center of worship as a seat of worship in meelu undala adi ledu worship has become commercialized you you can worship only when you purchase a ticket and a level comes in the, all worship sir తర్వాత ఇంకోటి పూర్వం నేను గమని నేను ఇది ఇలా అనిపించింది నాకు నాకు తప్పు అయితే కొంచెం చెప్పండి నేను దిద్దుకుంటాను ఏం పర్వాలేదు వివాహమో కళ్యాణమో అని రెండు మాట్లాడిన వివాహము అనేది మామూలుగా మానవులు వివాహాల పురుషుడు స్త్రీ వివాహం అనేది వాడతారు ఇక్కడ కళ్యాణం అని వాడినా తప్పు లేదు దేవుడి దగ్గర మాత్రం కళ్యాణం అనేది అడిగారు వివాహం అనేది అడిగారు కాదు సీతారామ కళ్యాణం అంతేకాని సీతారాముల వివాహం కాదు సీతారాముల వివాహం అంటే మనకు ఏమనుకృష్ణ అంటే ఎవరు సీతనే అమ్మాయిని రాముడు అనే అబ్బాయి వెళ్ళబడుతున్నాడు ఏమో ఇప్పుడు ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తే అక్కడ అన్ని దయానక సేవతో తెలిసిన అమ్మవారి వివాహము సరే సరే పద్మావతి అమ్మవారి వివాహం ఇది నాటి వివాహం ఇది నాట్ వివాహము ఇట్ ఈ కళ్యాణము సమ్ డిస్టింగ్షన్ చేసి పద్నాటి అమ్మవారు వివాహం అని చెప్పేసి వీళ్ళు పత్రికల్లో చూసి బాల సంజాకాలు చేసి సహకారం చేసేస్తాం సమ్ డిస్టింగ్షన్ శివలి నేను చెప్తున్నా కదండి దేవుని ఎంటూ రామరావు లేవని తీసుకుని తప్పవచ్చు ఐ తెలియదు ఓన్లీ మే ఐ కెన్ బుట్ ఇట్ పద్నాటి అమ్మవారి వివాహం అప్పుడు ఆ అమ్మవారి మాట తీసి పక్కన పెడితే అది ఇత పద్మావతి అనే ఒక యంగ్ లేడీ వివాహం అవుతోంది ఏమో అని అనిపిస్తుంది బట్ దట్ ఈస్ నాట్ బిచెక్ సో సీతారాముల కళ్యాణాన్ని మనం రీ చేస్తాం ఎందుకని అది కేవలమే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన దార్హస్య జీవితం కాదు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ బిత్వీన్ యంగ్ మ్యాన్ అండ్ ఇట్ ఈస్ నాట్ దాట్ ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ ఇట్ ఈస్ అ మ్యారేజ్ ఇన్ విచ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ ఇస్ దళ్యాణం అది కళ్యాణం అంటే మంగళం అస్పిషియస్నెస్ మొత్తం మానవ జాతికంతకీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక పవిత్రం